హరి ఓం గణానా గణపతిమే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆలస్ విస్సాగరం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే కృ పరంపరా దహర ఉత్తరే్యని పదేదం దహరము బ్రహ్మే బ్రహ్మా అనూర్త దహరము బ్రహ్మయే పరబ్రహ్మే ఎందువల్ల ఉత్తరే భహన శబ్దం తరువాత వచ్చిన విశేషణాలను బట్టి ఉత్తర అంటే తరువాతి వాటిని బట్టి దహరాహ అనగానే మనకి విషయవాక్యం స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది దహరాహ విషయవాక్యాన్ని గురించి ఇంకా మీరు ఆలోచించుకోక్కర్లేదు ఆ మాట అనగానే అది మనస్సుకు వెంటనే వచ్చేస్తుంది పాలిటిక్స్లో కూడా అలాగే ఉంటుంది ఓ ఓ మాట అనగానే తక్కువ సిక్స్ పాయింట్ ఫార్ములా అనగానే ఎవరు గుర్తుకొస్తారా శ్రీమతి ఇందిరాగాంధీ గుర్తుకొస్తారు సంథింగ్ లైక్ దాట్ దహరహ దాని విషయవాక్యం అంటారు సూచన సూచనా సూత్రం దహరహ అనగానే ఓ ఇది చాందోగ్యోపనిషత్ అష్ట్రమాధ్యాయంలో మొదటి ఆరు ఖండలో ఏడు ఖండలో కలిపి దహర విద్య అనే పేరుతో ప్రసిద్ధిని పొంది ఉన్నది అది ఇక్కడ టాపిక్ మనం చదివామండి శంకర్లు మొదలు పెడుతున్నారు మొదటి అష్టమాధ్యాయంలో మొదటి ఖండలో మొదటి మంత్రమే అత ఏదీదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్నంతరాకాశ తస్మింత తదన్వేష్టవ విజిజ్ఞాసిం ఈరోజు మీరు నాతో ట్రావెల్స్ ఉండేనా ఉన్నారా అథ అంటే తరువాత తరువాత అంటే భూమ విద్య అయిన తర్వాత భూమ విద్య చెప్పారు యోవై భూమ అని మొదలుపెట్టి ఏడో అధ్యాయంలో అది పరబ్రహ్మ నిరూపణం అది అయిన తర్వాత ఆ పరబ్రహ్మను పొందే ఉపాయం ఏమి అంటే ధ్యానము హృదయంలో ధ్యానం చేయాలి సో దానికోసం ఈ దహర విద్య ప్రారంభమవుతోంది అథ అంటే భూమ విద్యానంతరము యత్ ఇదం దహరం పుండరీకం వేష్మత్ ఏదైతే ఏదైతే మేము మాట ఎప్పుడొచ్చినా అది ప్రసిద్ధమైనది అని అర్థం అంటే ఉపనిషత్తులలో ప్రసిద్ధంగా ఉందది అది వేష్మ వేష్మ అంటే ఇల్లు ఇల్లు నివాసస్థానం సో నివాస స్థానం ఒకటి ఉన్నది సో ఇక ఎక్కడున్నది అది ఏదది పుండరీకం అంటే పద్మము పుండరీకం అంటే పద్మము అని అర్థం ఎంత పద్మం దహరం అంటే అల్పము చిన్నది చిన్న పద్మము ఎత్ దహ ఇదం ఈ అంటే ఇది అభినయం ఏ ఏ అంటే ప్రసిద్ధమైన ఈ పద్మము అనే అనే గృహము నివాస స్థానము గలదు అది ఎక్కడుంది ఈ పద్మము అనే నివాస స్థానము అస్మిన్ బ్రహ్మపురే ఇంకో ఈ బ్రహ్మపురమునందు గలదు ఇదం అస్మిన్ బ్రహ్మపురే దీనికి బ్రహ్మపురము అని పేరు బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు కాదు పరబ్రహ్మ యొక్క పురము పురము నివాస స్థానము సో రాజధాని అంటే ఏమిటండి రాజుగారు నివసించే పురమునకు రాజధాని అని పేరు సో అది ఈ పురమునందు ఆ విష్మ కలదు చాలా చిన్నది ఉదాహరణ పుండరీకం ఇంకా అస్మిన్నంత ఈ పుండరీకమునకు లోపల మళ్ళీ అసలే పుండరీకమే చిన్నది దానికి లోపల ఆకాశ ఆకాశము గలదు అది ఎంతటి ఆకాశము దహరహ ఆకాశ అది కూడా అల్పమే అల్పమైన ఆకాశం అల్పమైన పద్మంలో ఉండే ఆకాశము అల్పంగానే ఉంటుంది కదా సహజంగాను ఓకే తస్మిన్ యదంత ఆకాశం లోపల తస్మిన్ అంత యత్ ఆకాశం లోపల ఏది ఉందో తత్ అది అన్వేష్టవ్యం వెదికి పట్టుకోదగినది దాన్ని వెదిగి పట్టుకోవాలి తద్వామ విజిజ్ఞాసితవ్యం వెదిగి పట్టుకోవడం అంటే మామూలుగా ఈ చిత్రకారుడి కప్పల చెప్తే అంటే ఈ ఆర్టిస్ట్ కప్ప చెప్పారనుకోండి వాడు ఏం చేస్తారంటే హృదయం బొమ్మ తీసి లోపల పద్మం పెట్టి దాని లోపల ఏదో ఒక మూర్తి పెడతాడు రూపం పెడతాడు ఇలాగే వచ్చింది ఇక్కడి నుంచే వచ్చింది అర్థమైందని హనుమంతుడిని రాముడు ఎక్కడున్నాడని అడిగారు అలాగేమీ అడగలేదు ఉడికే అలాగా రాముడు ఎక్కడున్నాడని హనుమంతుడిని అడిగితే ఆయన గుండె చీల్చు నా హృదయంలో ఉన్నాడని చెప్పాడు దాని అర్థం నా హృదయంలో రాముడు ఉన్నాడంటే అర్థం ఏంటి హృదయము అంటే మాంసం అని కాదు బుద్ధి అర్థం హృదయం బుద్ధి అంటే నా బుద్ధి రాముని ఎందు ఎప్పుడూ నిలిచి ఉంటుంది మనం మ మనో మనోమయ్యర్పిత మనోబుద్ధి ఆ బుద్ధి నాయందు సమర్పించబడినది అని అర్థం అంటే ఆ బుద్ధి ఎందు ఈశ్వర సంకల్పములే ఉంటాయి ఈశ్వరీయ జ్ఞానమే ఉంటుంది అభిప్రాయం అంతేగాని ఈ ఇక్కడ ఏదో ఫిజికల్ కాదుగా కానీ స్థూలమైన దృష్టి గలవాడు ఫిజికల్గానే ఆలోచిస్తాడు స్థూల దృష్టి ఎలా ఆలోచిస్తాడు ఫిజికల్గా ఆలోచిస్తాడు అందుకోసం ఇలాగ చీక్ హనుమంతుడు మరొకడు మరొకడు చీలు చేస్తే చచ్చిపోతాడు వెంటనే కానీ హనుమంతుడికి అలాగేమీ అవ్వదు చీలు చేసి ఆ లోపల రాముడు రాముడు ఉంటే మళ్ళీ లక్ష్మణుడు ఉంటాడు సీత ఉంటాడు మరి రాముడు లక్ష్మణుడు సీత ఉంటే కాళ్ళ దగ్గర హనుమంతుడు కూడా ఉండాలి ఇంకా ఉండకూడదు మళ్ళీ ఎందుకంటే ఈయనే హనుమంతుడు కనుక అలాగేదో చూపిస్తూ ఉంటాడు అవన్నీ కూడా బాగానే ఉంటాయి చూడ్డానికి బాగానే ఉంటాయి కానీ మీ స్థాయి పెద్దలకి అవి వాటిని లెటరల్గా తీసుకోకూడదు కదా అదేదో చిన్నపిల్లలకి బాగుంటాయి కానీ మీ వంటి భా భాష్యాలు అవి చదివి వారి కోసం కాదు కదా కాబట్టి ఇక్కడ ఉన్నది అంటే అక్కడ ఉన్నది అదేదో అది అది ఏదో చెప్పలేదు ఏదంత అదన్వేషవ్యం లోపల ఏది ఉన్నదో దానిని వెదికి పట్టుకోవాలి వెదకాలి అన్వేషణ సెర్చ్ విత్ ఏంది స్వామి రామతీర్థ చెప్తారు సెర్చ్ విత్ బయట వెతుకుతూ ఉంటాడు మనిషి నేను కోసం వెతుకుతాడు బయట సుఖం కోసం వెతుకుతాడు వెతుకుతాడు కదా సుఖం కోసం బయట వెతుకుతున్నంత కాలం మనిషికి సుఖం దొరకది మీరు బయట వెతకడం మానేస్తే అసలు ముందు సగం సమస్య పరిష్కారం అక్కడికే మీరు లోపల వెతకడం బయట వెతకపోతే లోపల వెతుకుతారు ఇంకెంత ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది బయటైనా ఉంటుంది లోపలైనా ఉంటుంది బయట లేకుంటే లోపలే ఉంటుంది కాబట్టి బయట సుఖం కోసం మీరు వెతకడం మానేస్తే మీకు హృదయంలో సుఖం లభిస్తుంది నిజంగా బయట ఉండి వివో ఉంటాయి రో బయట పుత్రుడు ఉన్నాడు అనుకోండి వీడు బయట నా పుత్రుడు బయట ఉన్నాడు వీడి వల్ల నాకు సుఖం కావాలి అని మీరు అనుకుంటే మీరు దుఃఖాన్ని పొందుతూనే ఉంటారు ఎందుకంటే అది మానసిక పరాధీనత అది ఆ పుత్రుడి మీద ఒక పెద్ద బర్ధని కూడా అయిపోతుంది జీవితాన్ని వాడు జీవించాలి వాడు అమ్మాయిని పెళ్ళాడంటే ఆ అమ్మాయితో కలిసితో తిరుగుతూ ఉంటాడు వాడు ఈ మధ్యలో నాన్నగారు అంటూ ఉంటే వాడికి ఆటంకం కింద ఉంటుంది అని చేత వాడి మీద ఆధారపడకుండగా వాడి దాన్ని వాడిని వదిలేసి నా సుఖము నా హృదయంలో గలదు అని మీరు తెలుసుకున్నారనుకోండి వండర్ఫుల్ కొడుకు గురించి చేయాల్సిందేం లేదు వాడిని దూరంగా పంపించడం అక్కర్లేదు దగ్గరగా తెచ్చుకోవడం అక్కర్లేదు లేకపోతే మీరు వెళ్ళి వాడితో పాడు మకాం పెట్టడం అక్కర్లేదు యు స్టే వేర్ యు ఆర్ మానసిక పరాధీనత వదిలిపోతుంది అప్పుడు మీ హృదయం నుంచి ఒక సుఖం ఆవిర్భూతం అవుతుంది ధనం కూడా అంతే భోగాలు కూడా అంతే వాటి మీద మీరు ఆధారపడి వాటి నుండి సుఖం రావాలని అనుకున్నంత కాలము మీరు సుఖానికి దూరంగానే ఉండిపోతారు మీరు సుఖం కావాలని వెతుకుతున్నారు కదా అది మీ హృదయం లోపల ఉంది వెతుక్కోండి సుఖం ఒక తల్లి నాతో అంది రెండు గదులు ఉన్నాయి నేను క్లీవ్ ల్యాండ్కి వెళ్ళాను క్లీవ్ల్యాండ్లో రెండు గదులు ఇంట్లో ఉంటున్నామండి నేను నా భార్య ఇద్దరు పిల్లలును సుఖంగా లేదు ఎంతకంటే పెద్ద ఇంటికి వెళ్తే సుఖం వస్తుంది అని అన్నాను అంటే నేనున్నానమ్మా సుఖం అనేది రెండు గదిలిల్లు మూడు గదులిల్లు నాలుగు గదులిల్లు అలా ఉండదు అలా ఉండే మట్టి అయితే నేను అలాంటి ఇలా తిరగడం అని పాఠాలు చెప్పడం అంతా అలా ఉండదు సుఖమనేది హృదయంలో ఉంటుంది మీరు ఆలోచించండి అని చెప్పాను ఆలోచించండి అని చెప్పి ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆమె పెద్ద గృహానికి వెళ్ళారు ఏమండి సరే మంచిది నాతో చెప్పారు ఫోన్ చేసిన చాలా సంతోషం మళ్ళీ పదేళ్ల తర్వాత కలిసినప్పుడు చెప్పారు అప్పుడు మీరు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు పెద్ద గృహానికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి అనేది లేకుండా దుఃఖాన్ని అనుభవించవండి ఇప్పుడు మళ్ళీ ఆ పెద్దిల్లు తీసేసి చెన్నుకు మారే ప్రయత్నంలో ఉన్నాము పెద్దింట్లో సుఖం లేదు చెన్నింట్లో ఉంటుంది అని చెప్పారు అంటే నేను చెప్పాను మళ్ళీ చూడండి మళ్ళీ మీరు కొనుగోలు చేస్తున్నారు మీరు ఏమీ మార్చక్కర్లేదు ఒన్నింట్లోనే ఉంచండి ఏది మార్చక్కర్లేదు మళ్ళీ ఇదో పని పెట్టుకోకండి మీరు హాయిగా ఉన్న తోట ఉండండి ఇల్లు పెద్ద ఇల్లులో సుఖం ఉండదు చిన్న ఇల్లులోనో సుఖం ఉండదు సుఖం ఉన్నది హృదయంలో ఉంటుంది తెలుసుకోండి అది మీకు తెలుసుకోవాలంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి క్లాసులన్నీ వింటే తెలుస్తుంది టెలిఫోన్ మీద ఏం చెప్తాను నేను వింటారంట సో కాబట్టి సుఖము బాహ్యమునందు వెతుకుట అనే పొరపాటు మానే చేయాలి లోపల వెతుక్కుంటే మీకు తెలుస్తుంది అంతహ అన్వేషణం ఇంకా రెండోది ఉంది సుఖం ఒకటే కాకుండా మరొకటి కూడా ఉంది అది అభయము అభయము అంటే సెక్యూరిటీ మనిషి సెక్యూరిటీ బయట వెతుకుతాడు సో చూడండి పెద్ద వయసు వచ్చేసింది కొడుకులు కోళ్ళు దగ్గరుంటే హెల్ప్ చేస్తారు లేకపోతే హాస్పిటల్ పక్కన ఉంటే మంచిది అంబులెన్స్ టెలిఫోన్ నెంబర్ దగ్గర రాసిపెట్టుకుంటే మంచిది ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మంచిది సెక్యూరిటీ ఇవన్నీ ఉంటే నేను సెక్యూర్గా ఉంటాను అని వీడు అనుకుంటాడు మీరు ఆలోచించి చూడండి ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకునే సెక్యూర్గా ఉండగలుగుతాడా అవి ఆర్గనైజ్ చేసుకోవడంలో తప్పు చేసుకోవచ్చు కూడా ప్రాక్టికల్ అది దే ప్రాక్టికల్ డీటెయిల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాహనం ఉండాలి ఇట్ ఈస్ దట్ మచ్ ఓన్లీ సో ఏదైనా రోగం మందు వేసుకోవాలి మందు మీరు ఊహించి వేసుకోవడం కంటే ఎవరో డాక్టర్ చెప్పింది వేసుకుంటే మంచిది టు ద టెక్స్టెంట్ ప్రాక్టికల్గా మనం ఉంటాం ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ కానీ అభయము వాటి ఎందు ఉండదు మీరు అభయాన్ని అక్కడ వెతకడం చాలా పెద్ద పొరపాటు అభయాన్ని అక్కడ వెతక్కోడదు అభయం అంటే సెక్యూరిటీ అనేది మీ హృదయంలో ఉంటుంది అక్కడ వెతుక్కోవాలి ఇది రెండు చెప్పాను మూడవది అన్నిటికంటే తేలిక దేవుడు మనుషులు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు ఎక్కడ వెతుకుతారు బయట వెతుకుతారు ఈ వెతికేవాడు ఉన్నాడే వీడి హృదయంలో దేవుడు కూర్చొని ఉన్నాడు ఈ వెదికేవాడు తన హృదయంలో తప్ప అంత వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూనే ఉంటాడు సో ఆ వెతుకులాట ఎప్పటికీ తెమిలేదు కాదే అది ఇట్ డజంట్ కమ్ టు ఏ కన్క్లూషన్ అనిచేతనే మరణించినా కూడా మీకు వెతుకులాడు పూర్తి అవుదాం అందుకోసం ఏం చేయాలి మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్తాను నేను అక్కడ మళ్ళీ వీడు దేవుడు అక్కడ ఉంటాడు సరే వీడు వైకుంఠంలో దిగాడు అనుకోండి వైకుంఠంలో దిగా గేటు దగ్గర దేవుడు వచ్చి తలుపు తీస్తాడనుకుంటున్నారా మీరు తీరు ఏడు తలుపులు ఉంటాయి వీడు మొదటి తలుపుకి యువత నిలపడం లేదు వైకుంఠంలో ఇంకా ఆ ఏడు తలుపులు తెరుచుకోవాలి ఆ తలుపుల దగ్గర జయ విజీవులను ఉంటారు ఆఖరి తలుపుల దగ్గర వాళ్ళు అంతకుముందు ఎవరినో ముందు లోపలికి పంపించి లేనిపోని కష్టాలన్నీ తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి కంగారు పొడి వాళ్ళు పంపించడం మానేశారు సెక్యూరిటీ ఈ మధ్యని టైట్ చేసి పెట్టారు సో చాలా టైట్ సెక్యూరిటీ ఈ మధ్యన ఎందుకంటే ఈ మధ్యలో అంతా టెర్రరిజం ఇది ఎక్కువ నేను ఒకసారి పెదామా పెదామా అనే పేరు విన్నారు కదా పెనామా ఇది రిపబ్లిక్ అక్కడికి వెళ్ళా పెనామా సిటీ అదే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉందని అన్నారు వాళ్ళు మనం ఒకసారి దూరం నుంచైనా చూద్దామండి అని అన్నా అటుకేసే వెళ్తున్నాం కనుక దూరం నుంచే మహాభాగ్యం అండి దగ్గరికి చూద్దానండి అని వెళ్ళాం లోపలికి వెళ్ళిపోయాం ప్రెసిడెంట్ని చూడలేదు ప్రెసిడెంట్ని చూడాలంటే ఇంకో టూ త్రీ అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుందన్నారు ప్రెసిడెంట్ని అయితే చూడలేదు కానీ ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి వెళ్ళిపోయాం లోపల వాళ్ళు ఏదో కప్పు కాఫీ కూడా ఇచ్చారు ఇండియా నుంచి వచ్చామంటే చాలా సంతోషం ఉంది కాఫీ కాఫీ తాగేసాం మీరు ప్రెసిడెంట్ గారు వస్తారండి ఇంకో రెండు గంటలు ఉంటే వస్తారు మీరు వెళ్ళి మళ్ళీ రండి అంటే ఇంకే వెళ్ళే వస్తారని అయితే పోనీ ఇక్కడే కూర్చోండి ఇక్కడే కూర్చొని ఇది లేదు ప్రెసిడెంట్ గారి ఫోటో చూసేసి వచ్చేసాం ప్రెసిడెంట్ గారిని చూడాలంటే చూసే సమస్య ఏంటా అవి నేను ఆశ్చర్యపోయాను అంత సింపుల్గా ఉంటుందా వ్యవహారం అని బికాజ్ అక్కడ సెక్యూరిటీ ఇష్యూ లేదంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఆఫ్ సెక్యూరిటీ వేరే అమెరికాకి రండి చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు ఇండియా అయితే మీరు అస్సలు అసలు చెప్పనే అక్కర్లేదు చాలా వెరీ ఇన్సెక్యూర్ సో సెక్యూరిటీ అనేది హృదయంలో ఉంటుంది బయట ఉండదు హృదయం మనం మనలో భయం ఉంటుంది ప్రతివాడు భయపడుతూ ఉంటుంది ఆ భయం నుంచి పోయే ఉపాయము మీకు బయట ఉండదు దేవుడు నేను సెక్యూరిటీ గురించి చెప్పి దేవుడి కోసం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాను సో దేవుడు బయట ఉండడండి దేవుడు లోపల బయట కూడా ఉంటాడు లోపల బయట అంతరం బహిష్ట అయితే పోనీ బయటే చూద్దామంటే మీరు చూడలేరు లోపల ఇప్పుడు అన్నమైనా అన్నం తిన్నావు సున్నం తిన్నా ఉంటే కాబట్టి ఏం తినాలి అన్నం తినాలి సున్నం తినకూడదు కదా అలాగే దేవుడు లోపలైనా ఉంటాడు బయటైనా ఉంటాడు కాబట్టి బయట వెతుకుతాం తప్పు కాబట్టి ఎక్కడ వెతకాలి లోపల వెతకాలి మహాత్ములు ఈ సత్యాన్ని పరిశోధించి దర్శించి మనకు చెప్పినారు మేము బయట వెతుకుతూ ఉంటే సరే వెతకండి మీరు ఇంతకాలం చేస్తున్న పని వెతుకుతూనే ఉన్నారుగా నేను తక్కువ వెతికారా మొత్తం సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్ని యాత్రలు చేసేశారు ఎతచ్చి కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప లేకపోతే కాశ్మీర్ యాత్రలు కూడా చేసేసి ఉండేవారు ఈ మధ్యన అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చి అలాగే అస్సాంలో కూడా దూరం అది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అస్సాం మానేశారు అయితే మీరు ఏం వదిలిపెట్టారు కనుక ఇటు సౌత్ ఇండియా అటు నార్త్ ఇండియా చైనా వాడు అనుమతించాడు కాబట్టి మానస సరోవరం కూడా పూర్తి చేసేసారు కాబట్టి ఇంకేం మిగిలింది వెతికేశారు కదా ఇంకేం వెతుకుతారు ఫర్ ఎంజ్ లోపల వెతికి చూడండి అని శృతి చెప్తోంది తస్మిన్ అదంతా లోపల ఏముందో దాన్ని వెతకండి అది తెలుసుకోవాలనే కోరికను నిలబెట్టుకోండి కోరిక పెట్టుకోవాలి ఆకాంక్ష ఒక యాస్పిరేషన్ ఒక విష్ అది పెట్టుకోవాలి ఏమైనా పెట్టుకోవాలంటే సో మా అబ్బాయిని అమెరికా పంపించాలి అని కోరిక పెట్టుకున్నారు పంపించేశారు వెళ్ళిపోయాడు కదా ఇంక ఇప్పుడు రమ్మన్నా రాడు అయిపోయింది అక్కడే అయిపోయింది సో మా అబ్బాయికి పెళ్లి చేయాలి చేసేసారు వాడికి మనవడు పుట్టాలి మీరేం చేస్తారో దాని గురించి భగవంతుడు అనుగ్రహం కలగాలి మనవడు పుట్టాలి పుట్టేశాడు అయిపోయింది అది కూడా అయిపోయింది ఇంకా ఇంకా ఈ కోరికలన్నీ తీరిపోయాయి కదా ఇంకా సంసారం కోరికలు ఏం పెట్టుకుంటారండి అనవసరం కోరికలు ఏవో అయిందో అయిపోయింది కదా ఇప్పుడు ఒక్కటే కోరిక పెట్టుకోవాలి విజిజ్ఞాసితవ్యం అంటే అర్థం అది ఏమిటంటే నా హృదయం లోపల ఈశ్వరుణ్ణి నేను దర్శించుకోవాలి అనే కోరిక తప్ప ఇంకా ఏ కోరిక పెట్టుకోకూడదు తద్విజిజ్ఞాసితవ్యం ఇత్యాది వాక్యం సమామ్నాయతే సో ఇలాంటి వాక్యం ఒకటి మనకి శృతిలో కనబడుతూ ఉంటుంది ఇప్పుడు దీని మీద అనేక సందేహాలు ఈ వాక్యంలో ఏమిటి సందేహాలంటే బ్రహ్మపురం అన్నారు అదేమిటది ఒక సందేహం రావచ్చు మేము విన్నా బ్రహ్మపురం అంటే ఈ దేహమే అది ఎలాగవుతుంది అన్ని సందేహాలే ఇక్కడ పుట్ట ఓకే దేహం బ్రహ్మపురం అన్నారనుకోండి దాంట్లో పుండరీకం అదేమిటది హృదయము సరే ఆ హృదయం లోపల ఆ హృదయం అల్పము అది చిన్నది అంత చిన్న ఆ చిన్నదాని లోపల చిన్న ఆకాశము ఆ హృదయం ఏమిటి ఆకాశం ఏమిటి ఆకాశం అంటే ఈ ఆకాశం లాంటికైనా అదే అయి ఉంటుంది మరి ఆకాశం అంటే మరేమిటి అవుతుంది ఆకాశం లోపల ఏదో ఉంది అదేమిటి ఆకాశం అంటున్నారు కాబట్టి భూతాకాశమైనా ఫిజికల్ స్పేస్ లేక ఆకాశస్థలింగాతంటూ ఆకాశ శబ్దానికి బ్రహ్మను ఏదో అర్థం చెప్పారు అది అంటారా మీరు జీవుడు అనేవాడు ఒకటి ఉండాలి హృదయం అంటే నేనంటూ ఉంటాడు ఈ జీవుడిని ఎక్కడ పెట్టారు ఆకాశమే జీవుడు అన్నావా దాని లోపల ఏదో ఉంది అది జీవుడు సో చాలా సందేహాలు నేను మీకు దాన్ని తాత్పర్యం ముందు చెప్పేశాను కానీ ఇన్ని సందేహాలకి అవకాశం ఉన్న వాక్యం అది తత్రే హృదయ పుండరీకే దహర ఆకాశ శృత ఆ మంత్రంలో మనకి స్పష్టంగా వినబడుతూ ఉంటాయి శృత వినబడుతోంది వినబడుతోందంటే శృతి కదా అది అని చేత శృత అంటారు తెలుస్తోంది ఏమిటది ఈ దహరమైన హృదయ పుండరీకము గలదు బ్రహ్మపురం దగ్గరికి తర్వాత వద్దాము ఈ బ్రహ్మపురంలో దహర హృదయ పుండరీకము కలదు దహర పుండరీకం అంటే హృదయ పుండరీకమే పుండరీకం అంటే పద్మం ఈ పద్మం అనేది హృదయం అనేది ఇలాగా ఇలా ఉంటుంది హృదయం గుప్పిడి మూసి లోపల బీటన వేలు పెట్టి గుప్పిడు మీకు హృదయం వస్తుంది మా చిన్నప్పుడు సైన్స్లోను టెన్ ఎస్ఎస్ఎల్సిలో హృదయము బొమ్మ గీసి భాగములను గుర్తించుమునండి ఎన్ని మార్కులు దానికి ఐదు మార్కులు ఏమండే హృదయం బొమ్మ గీయడం అంటే మా సైన్స్ మాటలు ఎమస్టార్ ఏమని చెప్పారంటే హృదయం బొమ్మ గీయడం కష్టం ఆయన ఏమిటి చెప్పారంటే ఇలా ఇలా ఇలా పెట్టుకోరు అనుకో ఎదుకుండా ఇలా పెట్టుకో పెట్టుకుని ఇది చూసి ఆ లోపల పోకుండా గీతలు గీసి భాగములు గుర్తించాలి పై ఊర్ధ్వక కవాతము అధక్ కవాతము అంటే అది హృదయ పొండరీకం అంటే మొగ్గ పద్మపు మొగ్గ ఇలా ఇలా కాకుండా ఇలా కాకుండా తిరగబడినట్టుగా ఉంటుంది సో అది హృదయ పుండరీకం దాని లోపల ఆకాశం ఉంటుంది ఉపసరంత ఆకాశం దహరహ అంటే చెందిన ఆకాశం ఈ దహర ఆకాశం ఒకటి హృదయపుండరీకంలో హృదయ పుండరీకము దహరము అది చిన్నది అది చిన్నదే దాని లోపల ఆకాశము చిన్నదే దహరహ ఆకాశ ఈ రెండు ఉన్నాయి రెండు దహరాలు వచ్చాయి దహర పద్మమునందు దహర ఆకాశం వినబడుతోంది కదా అయ్యా ఏమిటంటారు ఇవన్నీ నేను సహాకిం భూతాకాశ ఆ దహ దహర ఆకాశం ఉన్నదే అది భూతాకాశం అంటారా భూతాకాశం అంటే ఫిజికల్ స్పేస్ ఇప్పుడు ఫిజికల్ స్పేస్ కూడా ఉందిగా లేకపోతే మీరు రక్తం లోపలికి ఫిజికల్ స్పేస్ లేకపోతే లోపలికి వెళ్ళి అక్కడ శుద్ధి చెంది మళ్ళీ బయటకు అంటే ఫిజికల్ స్పేస్ ఉండాలి టూ థర్డ్స్ ఎంతో ఫిలప్ అవుతుంది అంత ఫిలప్ అయిపోతే అది శుద్ధి అవ్వదు బయటికి రాదు కాబట్టి టూ థర్డ్స్ ఎంతో ఫిలప్ అవుతుంది టూ థర్డ్స్ హాఫో నాకు వివరం తెలియదు అయినాటమీలో తెలుస్తుంది డాక్టర్లకి కాబట్టి లోపల ఆకాశం ఉన్నది ఆకాశమైనా ఫిజికల్ స్పేస్ ఉంది అదంతారా అథవా విజ్ఞానాత్మాట విజ్ఞానాత్మ అంటే జీవుడు మీరు అది గుర్తుపెట్టుకోండి చాలాసార్లు చెప్పాను విజ్ఞాన స్వరూప ఇత్యర్థ జీవుణ్ణి విజ్ఞానాత్మ అంట మీ గురించి మీరు మీరు మీ గురించి మీరు ఏదైనా ఓ మాట చెప్పండి అంటే నా గురించి నన్ను ఏం చెప్పమంటారు నేను అన్నీ చూస్తున్నాను వింటున్నాను తెలుసుకుంటున్నాను అంటే అంతకంటే మీరేం చెప్పగలరు మీ గురించి సో కాదండి దేహం దేహం కూడా మీరు చూసి తెలుసుకునేదే దేహం వేరే ఏమీ మీరు చూసి తెలుసుకునేదే కాబట్టి జీవుడు అంటే విజ్ఞానస్వరూపుడు చూ చూస్తూ వింటాడు వింటూ ఉంట నామాల రూపాలను చూస్తాడు శబ్దాలను వింటాడు రుచులను ఆస్వాదిస్తాడు సో ఇలాగా ఆయన చేస్తూ ఉంటాడు ఈ ఐదు రకముల శబ్దస్పర్శ రూపరస గ్రంథములను తెలుసుకుంటూ ఉంటాడు బుద్ధితోటి ఆ బుద్ధిలోనే మళ్ళీ మల్లగుల్లాలు పడుతూ ఉంటాడు ముందుకి వెనక్కి వెనక్కి ముందుగా ఆలోచనలు చేసుకుంటూ ఉంటాడు ఆ బుద్ధిలో ఎప్పుడూ విజ్ఞాన సుఖం కలిగితే సుఖాన్ని తెలుసుకుంటూ ఉంటాడు దుఃఖం కలిగితే దుఃఖాన్ని తెలుసుకుంటూ ఉంటాడు నాకు సుఖం కలిగింది నాకు దుఃఖం కలిగింది అని విచారిస్తూ ఉంటాడు ఐడెంటిఫికేషన్ తోటి కాబట్టి మనిషి జీవుణ్ణి శాస్త్రంలో ఒక ఫిజికల్ ఎంటిటీ కింద చేయది అనాటమీ కాదు ఇది ఒక ఫిజికల్ ఎంటిటీగా పరిశీలించరు ఫిజికల్ ఎంటిటీ అంటే ఇంకా వాడిని మార్చువరీలో చూస్తారు వీడు ఫిజికల్ ఎంటిటీగా హాస్పిటల్లో కూడా ఒక ప్రాణము కలిగిన మనిషిలా చూస్తారు తప్ప ఫిజికల్ ఎంటిటీగా చూడరు ఫిజికల్ ఎంటిటీ సెకండరీ ఇంకా వేదాంతంలో అసలు చెప్పనే కర్లేదు కాబట్టి వీడు విజ్ఞానస్వరూపుడు విజ్ఞానం అంటే తెలుసుకునుట తెలివి తెలుసుకునుట సో ఆ తెలుసుకునుట ఏ జీవుడు వాడు మరి హృదయంలోనే ఉంటాడు ఓపెసర్ అంతా ఉంటాడు జీవుడంటే అంగుష్టమాత్ర పురుష ఇలాంటి మాటలు కూడా ఉన్నాయి బొటన వేలంతా ఉంటాడు ఇంకా చిన్నగా ఉంటాడు అంటే ఏవో అభిప్రాయాలు ఉన్నాయి కదా కాబట్టి వాడేమో ఒకవేళ ఆ దహరహ ఆకాశ లోపల ఉన్న దహరాకాశము దానికి జీవుడర్థం కావచ్చు ఓకే అథవా పరమాత్మేతి సంశయ్యతే లేక ఒకవేళ పరమాత్మనా ఏమన్నానా పరమాత్మేనా దహర ఆకాశ అంటే పరమాత్మనేమో ఎందుకంటే వింటున్నాం కదా మరి దేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు అని కాబట్టి అది భూతాకాశమా జీవుడా ఈశ్వరుడా అని ఇన్ని సందేహాలు సో తర్వాత ఇంకో సందేహం ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆకాశమా లేక ఆకాశం లోపల ఏదో ఉందదా ఏదంత తత్ అన్వేషవ్యా కాబట్టి ఈ రకంగా అనేక సందేహాలు కలవు ఆ సందేహాన్ని మీకున్న సందేహాన్ని కొంచెం స్థిరం చేసుకోవాలి ముందు సందేహాన్ని ప్రశ్నని బాగా అధ్యయనం చేయాలి ప్రశ్న రాగానే సమాధానం కోసం పరుగులు తీయకూడదు ప్రశ్నని బాగా స్టడీ చేసుకోవాలి ప్రశ్న మీకు సక్రమంగా తెలిస్తే సమాధానం తేలిగ్గా మీకే అర్థం అవుతుంది కుతస్ సంషయ ఓకే సందేహాన్ని కొంచెం వివరించండి ఎందువల్ల కలుగుతున్నాయి మీకు ఈ సందేహాలన్నీ అని అడిగామనుకోండి ఎవడైనా ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి ఓకే నువ్వు ఆ సందేహాన్ని నీకు ఎందుకు కలిగిందో చెప్పు అని వాడి చేత ఇంకో నాలుగు మాటలు చెప్పిస్తే వాడికి అర్థం అవుతుంది అసలు ముందు ఏమిటి అడుగుతున్నాము ఏమిటి తెలుసుకోవాలని కోరుకుంటున్నామో వాడికి తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నారు నీకు సందేహం ఎందుకు వచ్చిందో చెప్పు ఆకాశ బ్రహ్మపుర శబ్దాభ్యాం శబ్దాభ్యాం సంశయ అని అర్థం అనే మాట పెట్టుకోవాలి మాకు సంశయం రెండింటి వల్ల వచ్చిందండి రెండింటి కారణంగా పంచమి రెండింటి కారణంగా సంశయం ఒకటి ఆకాశ అనే పదం అంటున్నది సందేహాలే దాని గురించి అది భూతాకాశం కావచ్చు జీవాత్మ కావచ్చు పరమాత్మ కావచ్చు తర్వాత బ్రహ్మపురము అని అంటున్నారు ఈ పదం వింటూ అంటే బహుశా బ్రహ్మేమో బ్రహ్మపురంలో బ్రహ్మ ఉంటాడు తప్ప ఇంకెవాళ్ళు ఉంటారు బహుశా బ్రహ్మేమో అనే సందేహం కలుగుతుంది బ్రహ్మ ఇక్కడెక్కడ ఉంటాడండి సర్వ జగత్తుల్ని కొట్టుకోవాల్సిన వాడు ఏని కూర్చి ఇక్కడెక్కడ కూర్చుంటాడు అని అదీ సందేహం కలుగుతోంది సో ఈ రెండు శబ్దములు సందేహమునకు తావిస్తున్నాయి అదే దాన్ని సంగ్రహవాక్యం అంటారు ఇప్పుడు వివరిస్తారు చూడండి ఆకాశ శబ్దో హీ అయం భూతాకాశే పరస్మి ప్రయోజ్యమానో దృశ్యతే ఇప్పుడు వివరిస్తున్నారు సందేహాన్ని వివరిస్తున్నారు హి అంటే ఎందువలన అనగా ఈ ఆకాశ శబ్దం ఉంది చూసారా ఇది భూతాకాశంలో ప్రయోగిస్తారు భూతాకాశం అంటే ఫిజికల్ స్పేస్ ఆకాశం అని అంటారు ఇంతేకాకుండా ఆకాశస్థలింగాత్ అనే అధికరణం వెళ్ళింది ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే అనే ఇత్యాలు చారోగ్య వాక్యాలు ఉన్నాయి అష్టమాధ్యాయం చిగురు ఉన్నాయి వాటి గురించి పెద్ద విచారం చేసాం మనం ఆకాశస్థల్లింగా అనే ఆకాశాధికరణంలో అక్కడ ఏమైనా నిర్ధారించారంటే ఆకాశ శబ్దమును పరమాత్మ అనే ప్రయోగిస్తారు ఆ సమంతాతు కాశటే అనే వ్యుత్పత్తిని అంతటా ప్రకాశిస్తూ ఉండేది అనే యోగ వ్యుత్పత్తి చెప్తే యోగము అంటారు వ్యుత్పత్తి అని అర్థం యోగము ఉంటాయి కర్మయోగం అలా కాదు వ్యుత్పత్తి అర్థం రూఢి రూఢి అంటే ఫిక్స్డ్గా ఉంటుంది మీనింగ్ భూతాకాశము అని అర్థం కాబట్టి రూఢి అర్థం తీసుకుంటే భూతాకాశం అని ఉన్నప్పటికీ యోగార్థాన్ని కనుక తీసుకుంటే పరమాత్మ అర్థం చెప్పిన సందర్భాలు ఉన్నాయి దాంతో ఇక్కడ ఇదాదా అని సందేహం రావడం సహజం అది ఒక డౌట్ తర్వాత సందేహం అడిగేవాడికి కూడా కొంత సమాచారం తెలుసుంటుంది లేకపోతే ఏమడుగుతాడు తత్రం భూతాకాశ ఏవర పర ఇ సంశయ తే ఆ రెండింటిలో భూతాకాశ పరమాత్మలు రెండు ఉన్నాయి కదా ఆ రెండింటిలో ఇక్కడ చెప్పినటువంటి దహరము దహర ఆకాశ అని చెప్పారు కదా ఇక్కడ దహర దహరోస్మిన్నంతరాకాశ అస్మిన్నంతః దీని లోపల దహర ఆకాశ ఈ చిన్న ఆకాశముని చెప్పారే ఈ దహరాకాశము అది భూతాకాశమాక పరమాత్మయన పర అంటే పరమాత్మ అని ఒక సందేహం మాకు కలుగుతోంది ఓకే ఇంకా త్రహ్మపురమిీవ అత్ర బ్రహ్మ నామా తేదం పురం శరీరం బ్రహ్మపురం అథవా పరస్వ బ్రహ్మణ రం బ్రహ్మపురం ఇది ఇంకో సందేహం బ్రహ్మపురం అని అనే పదం వినపడుతుంది ఏమండి జీవుడికే బ్రహ్మాని పేరు పెట్టి బ్రహ్మణాపురం అంటే జీవస్యపురం బ్రహ్మపురం అనే అర్థమా అలా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదులో హైదరాబాద్లో కింగ్ కింగ్స్ ప్యాలెస్ అని ఉందనుకోండి హైదరాబాద్లో కింగ్స్ ప్యాలెస్ అని అది మహారాజు గారు ఉంటారు అని మనకు తెలుస్తుంది అదే ఎక్కడో మూల ఓ గ్రామంలో మారుమూల గ్రామంలో కింగ్స్ ప్యాలెస్ అని ఉందనుకోండి అంటే అక్కడ కింగ్ వచ్చేసి ఉంటాడనా కాదు కింగ్ యొక్క ఒక ప్రతినిధి ఎవడో గ్రామాధికారి ఒకటి ఉండొచ్చు అక్కడ పేరు కింగ్స్ ప్యాలెస్ అని ఉన్నా ఓ గ్రామాధికారి ఉంటాడు అంతే కదండి కింగ్స్ ప్యాలెస్ ఉన్నంత మాత్రం ఆయన తప్పనిసరిగా కింగే లోపల ఉంటాడని అన్ని సందర్భాల్లోనూ అలా కానక్కర్ల అలాగే బ్రహ్మపురం అన్నారు కాబట్టి ఇది అసలైన శిశలైన బ్రహ్మపురమే అయితే ఇంకా బ్రహ్మే ఉంటాడు అక్కడ ఉంటాడు అద లేకపోతే ఇప్పుడు అసలైన శిశలైన బ్రహ్మ ఇక్కడికి ఎక్కడికి వస్తాడు ఆయన ఉంటాడు ఇక్కడ జీవుడు ఉన్నాడు అన్నీ ఆయనవే వీరి స్వంతం ఏం లేదు అయినా వీడు ఎక్కడుంటున్నాడు కాబట్టి ఇక్కడ బ్రహ్మపురం అంటే జీవపురం అనే ఏది ఇవి అభిప్రాయం ఏమిటి అని ఓ సంశయం సో కింగ్ జీవహాత్ర జీవుడికే బ్రహ్మ అని పేరు అలాగే పేరును కూడా పెట్టచ్చు జీవుడికే బ్రహ్మ అని పేరు బ్రహ్మ అంటే రూఢి అర్థం పెట్టుకుంటే ఆయన ఎవరో ఒక ఆయన అక్కడెక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనూ ఉన్నాడు ఆయన పరబ్రహ్మ బ్రహ్మా అంటే ఇంకో అర్థం కూడా చెప్పచ్చు బృహణ బృహణాత్ బ్రహ్మ అంటే విస్తరిస్తూ ఉంటాడు జీవిడా పనిచేస్తూనే ఉంటాడుగా వీడు జీవించున్నంతకాలం కర్మలను చేసి పుణ్యాన్ని విస్తరింపజేస్తూ ఉంటాడు దాంతోపాటు కొద్ది గొప్ప పాపాన్ని కూడా విస్తరింపజేస్తూ ఉంటాడు తన స్వర్గలోకంలో స్థానాన్ని సంపాదిస్తే ఆ రకంగా ఈ ఈ నెట్వర్కింగ్ చేసి విస్తరించడం అనే లక్షణం వీడికి ఉంది సో ఆ రకంగా వ్యాపించడము విస్తరించడము ఓ చిన్న పరిధిలో వీడు కూడా చేస్తున్నాడు కాబట్టి వీడికి కూడా ఏదో రకంగా బ్రహ్మ అనే పేరుని మీరు అప్లై చేయొచ్చు కాబట్టి బ్రహ్మపురం అంటే వీడే బ్రహ్మ ఇప్పుడు ఈ ఇంటికి కింగ్ ఎవరండి అని అడిగారనుకోండి ఇప్పుడు అయ్యగారనో అమ్మగారినో చూపించి వన్ ఆఫ్ దెమ్ ఈస్ ది కింగ్ అని అంటారు అంటే కింగ్ అంటే ఎంతకి కింగ్ ఆ మొత్తం కింగ్ అని కాదు ఆ గృహానికి కింగ్ అని అర్థం కాబట్టి కింగ్ అనే ఇంటి యొక్క యజమానికి ప్రయోగించడం ఉంటుంది కదా అలాగే ఎక్కడ కూడా ఇది పురము దీనికి బాస్ ఎవరంటే బ్రహ్మపురం అవుతుంది ఇప్పుడు బ్రహ్మ అంటే జీవుడే అవుతాడు కాబట్టి అలాగా ఏమైనా ప్రయోగాలు చేశారా అని ఒక సంశయము సంశయం దగ్గర మీరు మొహమాట ఈ కొంచెం రిమోట్ కనెక్షన్ ఉన్నా అది డౌట్ కింద పెట్టేయచ్చు అక్కడ సంశయమేగా అది సెటిల్మెంట్ తర్వాత వస్తుంది అప్పుడు సెటిల్మెంట్ చేసేప్పుడు తోసిపుచ్చేస్తాం అది వర్కౌట్ కాకపోతే సంశయం సమయంలో సమగ్రంగా ఉంటేనే మంచిది త్ర జీవస్య పరస్య అన్యతరస్యా పురస్వామిన దహరాకాశత్వే సంశయ ఒకవేళ ఆ సంశయం నుంచి ఇంకో సంశయం కుడుతుంది ఇప్పుడు అక్కడ ఆ సంశయానికి మీరు సమాధానం చెప్పండి బ్రహ్మపురము అంటే అది జీవపురం అని అర్థం చెప్తే అప్పుడు దహారాకాశం జీవుని యొక్క దహరాకాశం అవుతుంది కాబట్టి ఆ జీవుడే దహరాకాశం అవుతాడు ఇది జీవపురం అనుకోండి ఇది అప్పుడు హృదయం లోపల ఉన్నవాడు ఎవడవుతాడు జీవుడు అవుతాడు హృదయం లోపల ఏముంది దహర ఆకాశ కాబట్టి ఇప్పుడు దహరా ఆకాశం ఏమిటవుతుంది జీవుడవుతుంది జీవుడే దహరా ఆకాశము అని తేరుతుంది అంటే ఇక్కడ నేనే ఉన్నాను ద్వైతులందరూ మహా సంతోషపడచ్చు ఎందుకంటే ఇక్కడ జీవుడే ఉన్నాడు కాబట్టి దేవుడు ఇంకెక్కడో ఉన్నాడు అని వాళ్ళకి మహానందంగా ఉంటుంది అలా చెప్పచ్చు ఏ లేదా అలా కాకుండా జీవుడు కాదా బ్రహ్మది బ్రహ్మపురం అంటే బ్రహ్మదేవుని బ్రహ్మ పరబ్రహ్మ యొక్క పురమే అంటే మై గాడ్ అయితే పరబ్రహ్మ ఉండి పురమా ఇది ఎస్ అయితే దహార పరబ్రహ్మే అవుతుంది అప్పుడు పాసిబుల్ సో ఒకవేళ దహారాకాశం పరబ్రహ్మే అయితే మరి దహరం ఎలా అవుతుంది ఆ చిన్న దానికి అర్థం కాబట్టి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ విచారం ఎలా ఉందా ఎంత సమగ్రమైన విచారం అనమాట ఈ విచారం అంతా అయిన తర్వాత ఇంకెవడైనా ఈ మంత్రానికి ఈ అర్థం చెప్తాం ఆ అర్థం చెప్తామంటే అదంతా కూడా తోషించాల్సి ఉంటుంది త్ర ఆకాశబ్దస్ భూతాకాశే రూఢత్వా భూతాకాశ ఏ దహర శబ్ద ఇది ప్రాప్తం ఇవి సంశయాలు విషయో విషయశ్చైవ విషయవాక్యం చెప్పాము సంశయాలు చెప్పాము ఇప్పుడు పూర్వపక్ష చెప్తున్నాం పూర్వపక్షాల దగ్గరికి వచ్చాం తత్ర అంటే అది అలా ఉండగా ఆ సంశయాలన్నీ అలా ఉండగా మేము దీనికి కంక్లూషన్ ఇస్తున్నాం తీసుకోండి ఏమిటి ఆకాశ శబ్దానికి రూఢి అర్థం ఏమిటి భూతాకాశమే కాబట్టి ఇక్కడ ద దహర ఆకాశ ఉన్నది కదా ఇప్పుడు దహరాకాశం ఏది అని దహరాకాశం జీవుడా లేక పరమాత్మయా లేక భూతాకాశమా అని కదా మూడు సందేహాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ సెటిల్మెంట్ ఇచ్చేస్తున్నాము దహరాకాశము భూతాకాశమే అంటే ఫిజికల్ స్పేసే ఇక్కడ దహరాకాశముగా వర్ణింపబడినది అని సిద్ధిస్తోంది ఎందుకంటే ఒక శబ్దానికి రూఢి అర్థము మనకి స్పష్టంగా ఎదుర్కొండా ఉన్నప్పుడు మీరు ఆ రూఢి అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ దహర శబ్దానికి దహరాకాశము భూతాకాశమే దాన్ని వివరించుకున్నారు తస్య దహరాయతనాపేక్ష దహరత్వం మరి భూతాకాశము దహరం ఎలా అవుతుంది అంటే దాన్ని ఏముందండి ఇప్పుడు ఘటాకాశం అన్నప్పుడు ఆకాశము ఘటాకాశం ఘటము అనే ఆయతనాన్ని అపేక్షించి దాన్ని ఘటాకాశం అన్నారు అవడానికి మహాకాశమే అయినా ఘటము ఆయతనము ఆయతనము అంటే దేని ఎందుంటుందో దాన్ని ఆయతనం అంటారు ఆధారము ఆశ్రయము సో ఘటము ఆశ్రయమును అపేక్షించి దానికి ఘటాకాశం అని పేరు పెట్టారు అలాగే ఇక్కడ హృదయం ఎంత ఉంటుంది ఆ చిన్న హృదయములో ఉన్న ఆకాశం కాబట్టి ఆ హృదయము చిన్నది కనుక హృదయము యొక్క చిన్నదనాన్ని హృదయంలో ఉండే ఆకాశానికి అన్వయించుకుని దహరాకాశము అన్నారు అంత మాత్రం చేత అది ఫిజికల్ స్పేస్ కాకుండా పోదు చిన్నదనాన్ని బట్టి ఫిజికల్ స్పేస్ కాకుండా పోదు చిన్నదైనా కూడా ఫిజికల్ స్పేసే కాబట్టి మనం ఫిజికల్ స్పేస్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము యావాన్వా అయమాకాశావా అంతర్హదయ ఆకాశ బాహ్యాభ్యంతరకృతేదమానోపమేయవాపృథివ్యా తస్మిన్నంత సమాహితం అవకాశాత్మన ఆకాశస్యకత్వాత్ ఇక్కడ ఫుల్ స్టాప్ లేకపోవడం చేత నేను చదివేశాను అలాగా ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి ఉపమానోపమేయ భావ అక్కడ ఒక కామాయో ఫుల్ స్టాప్ కామా పెట్టుకోవాలి అక్కడ వాక్యం ఒక ఆర్గ్యుమెంట్ మీరు ఆ దహర విద్య చూస్తే మొదటి మంత్రం మీరు చూశారు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఓ మాట ఉంది అక్కడ అంచేత నేను మనం ఒకసారి దహర విద్య చూసుకోండి ఏం చెప్పాను కొంచెం ఈవేళ చూడకపోతే కొన్ని నెక్స్ట్ క్లాస్కైనా చూసి పెట్టుకోండి కొంచెం ముందుకు వెళ్తే ఏమైనా ఈ లోపల దహరా ఉంది ఆకాశం లోపల ఏదో ఉంది దాన్ని తెలుసుకోమన్నారు కదా ఈ దహరా తర్వాత ఏమైనా వర్ణించారంటే యావాన్ వా అయమాకాశ పావానంతర్ హృదయ ఆకాశ అన్నారు ఈ బయట ఆకాశం ఎంతుందో ఈ లోపల ఉండే ఆకాశం కూడా అంతా ఉంది అని అన్నారు ఏమండి ఇప్పుడు ఇక్కడ ఆకాశాన్ని రెండు చేశారు బాహ్యాకాశము అంతర ఆకాశము అభ్యంతర ఆకాశము ముందు అసలు ఎందుకంటే ఇది ఎంతుందో అది ఎంత ఉంది అంటే ఉపమానము ఉపమేయమ ఉపమేయము అంటే పోల్చబడేది లోపల ఉన్నది పోల్చబడేది ఉపమేయము దీంతో పోలుస్తున్నారు బయట ఉన్న దానితో పోలుస్తున్నారు బాహ్యంగా ఉన్నది ఉపమానము ఏమండి ఇది ఉపమేయము సో ఇప్పుడు ఉపమాన ఉపమేయభావం సిద్ధించాలి అంటే అరుణం వేరువేరుగా ఉండాలి ఇది కవిత్వం కాదు ఇది రామరావణ యోరి యుద్ధం రామరావణ యోరివా అని కవిత్వంలా చెప్పడానికి వీల్లేదు రామరావణ యోర్ యుద్ధం దాని గురించి వీళ్ళు ఏమంటున్నారంటే రామరావణ యోర్ యుద్ధం రామరావణ యోరివ అనన్వయాలంకారం ఉంది కదా అక్కడ ఉపమయమీ లేదు మరి ఇవా ఉంది కదా అంటే రామరావణ యుద్ధానికి పోలిక లేదు అని అర్థం నాకు రామరావణ యోర్ యుద్ధం రామరావణ యోరివ అదే ఉపమానం అదే ఉపమేయం అలా కుదరదు అంటే దీనికి పోలిక లేదు అని అర్థం తీసుకోండి అంతేగాని మీరు అక్కడే ఉంది ఉపమానం అలా చెప్పడానికి ఉంటారు పోలిక చెప్పాలంటే భేదం ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆకాశం మరి కదా దానికే అది పోలిక అవదాం అంటే పర్వాలేదు భేదం ఉన్నది ఇది బాహ్య ఆకాశము ఆభ్యంతర ఆకాశము ఇప్పుడు ఆకాశాన్ని రెండు రెండుగా చేశాం ఒక భేదం ఒకటి నిర్మాణమైనది ఎలా వచ్చింది భేద భేదము అంటే బాహ్య ఆభ్యంతర సందర్భాలను బట్టి ఆకాశంలో ఒక భేదం అంటూ వచ్చింది భేదం వచ్చింది కనుక లోపల ఉన్న ఆకాశము ఎంతది అంటే పోలిక చేపెట్టి బయట ఉన్న ఆకాశము ఎంతో లోపల ఉన్న ఆకాశము కూడా అంతే అని ఉపమానోపమేయ భావాన్ని చెప్తున్నాము కాబట్టి లోపల ఉన్న దహరాకాశము భూతాకాశమే అగుతలో ఇబ్బంది ఏమీ లేదు ఒక విషయం ఇంకా ఇంకో మాట చెప్పారు ఇంకా మంత్రంలో ఏమని చెప్పారంటే యావాన్ యావాన్ వా అయమాకాశస్తావాహృదయ ఆకాశ తర్వాత ఇంకా ఏం చెప్పారంటే ఈ ఆకాశమునందు పృథివీ అంతరిక్షము ద్యులోకం ఈ మూడు ఈ ఆకాశంలో ఉన్నాయి అవునండి ఈ ఆకాశంలో ఏ పృథివీ అంతరిక్షము ద్విలోకము అనే ముల్లోకములు ఉన్నాయో అవన్ని ఈ ఆకాశంలో కూడా ఉన్నాయి అని చెప్పారు అది చూడండి పై ఆ మాట సో అది అది ఎలా కుదురుతుంది లోపల ఉన్నది భూతాకాశము అంటున్నారు కదా లోపల ఉన్నది దహార ఆకాశము ఎలా అవుతుందని మీకు శంక కలగచ్చు భూతాకాశం అయ్యి మరి బయట ఉన్న పృథ్వీ ముల్లోకాలు దీని కూడా ఉండాలి కదా అంటే ఉంటాయి ఏం పర్వాలేదు ఎందుకంటే భూ లోపలున్న దహర ఆకాశం కూడా భూతాకాశమేనా కాదా భూతాకాశమే కదా ఈ ముల్లోకాలు ఏ ఆకాశంలో ఉన్నాయి ఎక్కడున్నాయి ముల్లోకాలు భూత భూతాకాశంలో ఉన్నాయి కదా ముల్లోకాలు ఎక్కడున్నాయి భూతాకాశంలో ఉన్నాయి ఈ లోపలున్న దహరా ఆకాశం ఏమిటది భూతాకాశం సరిపడిందా కాబట్టి సో దవాపృథివ్యాదిచ తస్మిన్నంత సమాహితం ఎవా పృథివీ ద్విలోకము పృథివీలోకము అంతరిక్షము ములోకములు కూడా అదే దహరాకాశం లోపల చక్కగా నిలిచి ఉన్నవి సమ్యక్ ఆహితం చక్కగా చక్కగా నిలిచి ఉన్నవి చక్కగా పెట్టబడి ఉన్నది అదే ఆకాశం లోపల లోపల ఆకాశమే ఎందుకంటే లోపల ఆకాశం కూడా ఆకాశమేగా ఆకాశాత్మన ఆకాశస్యకత్వాత్ లోపలున్న ఆకాశం మాట వరుసకి లోపలున్న ఆకాశము లోపల ఉన్నా లోపలున్నా అని అన్నప్పటికీ లోపల ఉన్నా సరేనాయా అసలు అదేమిటి ఆకాశము సరిపడింది ముల్లోకములు ఆకాశములందే ఉన్నది లోపల ఉన్నది కూడా ఆకాశమే కనుక ఆకాశరూపంగా ముల్లోకములను తన కలిగి ఉన్నది అని వ్యాఖ్యానం చేసుకోవడంలో తప్పేమీ లేదు ఆ ఆర్గ్యుమెంట్ మీకు నచ్చకపోతే నచ్చకపోయినా మీరు ఇప్పుడు ఏం కంగారు పడద్దు ఎందుకంటే పూర్వపక్షమేది మీరు దాని గురించి ఇప్పుడు కంగారు పడకండి భూతాకాశం అని చేయాలి భూతాకాశంలో ముల్లోకాలు ఉన్నాయి కదా మరి బయట ఉండే ముల్లోకాలు ఉన్నాయో పిసరంత ముల్లోకాలు ఎక్కడి నుంచి అంటే చూడప్ప ఆకాశం కదా పిసరంత అయినా కూడా ఆకాశమే కదా సో ఆకాశత్వేన ఉల్లోకములను తన ఎందుకు కలిగి ఉన్నది అని అలాగే దాన్ని సర్ది చెప్పుకుంటాం అది కాబట్టి భూతాకాశమే ఇక్కడ దహర ఆకాశము అని పూర్వపక్షం ఓకే ఇంకో పూర్వపక్షం ఈ పూర్వపక్షం మీకు రుచించకపోతే ఇంకో పూర్వపక్షం మీకు అప్పచెప్తాం మీరు పరిశీలించి ఇది మీకు నచ్చుతుందేమో చూసుకోండి అథవా జీవో దహర ఇది ప్రాప్తం ఈ దహర ఆకాశం ఏదైతే కలదో అది జీవుడే అని తీసుకున్నాము అది ఎలా తీసుకుంటారండి జీవుడే అని ఎలా తీసుకుంటారంటే చెప్తున్నాడు బ్రహ్మపుర శబ్దాత్ బ్రహ్మపురము అనే శబ్దాన్ని బట్టి ఈ దహర ఆకాశము జీవుడే అని మేము నిర్ధారిస్తాము చాలా మీ దూరంగా ఉంది బ్రహ్మపురం అనే శబ్దాన్ని బట్టి జీవుడిది నిర్ధారించడం ఏమిటి అంటే మరి వివరిస్తారు బ్రహ్మపుర శబ్ద తన్నది సంగ్రహ వాక్యం దాని మీద వివరణ వాక్యం